కనిపించేది ప్రకృతి ఎదురుగుండా ఉంది కానీ దీన్ని చూస్తూ దాటిపోగలిగితే పదార్థాన్ని చూసి ఇప్పుడు ఉంగరాన్ని చూసే మనం బంగారాన్ని గుర్తిస్తాం కుండని చూస్తూ మట్టిని గుర్తిస్తున్నాం కదా కొండని చూస్తూ అబ్బా ఏం మట్టి అండి బాగుందండి అంటున్నాం అంటే వస్తువుని చూస్తూ వాస్తవం దగ్గరికి వెళుతుంది బుద్ధి పదార్థాన్ని చూసిన బుద్ధి విచారణతో యదార్థం దగ్గరికి వెళుతుంది అలాగనే ప్రకృతిని కూడా విచారణ చేస్తే పరమాత్మ దగ్గరికి వెళ్తాం మనం పరమాత్మను గుర్తించగలుగుతుంది పరమాత్మను గ్రహించగలుగుతుంది ఈ బుద్ధి కాబట్టి ఈ ప్రకృతిని చూస్తూ పరమార్థతత్వాన్ని గుర్తించగలిగేటువంటి విచారణ ఈ ఉపనిషత్ చేయిస్తుంది ఆ గడప దాటిస్తుంది ఉపనిషత్ అందుకని శాంతి మంత్రంతో మొదలైంది కనుక ఓం శాంతి శాంతి శాంతి అంటే మూడు రకాల శాంతులు ఇక్కడ చెప్పారు ఈవిత మూడు రకాల శాంతులని అంటే ఒకటి ఆధ్యాత్మిక రెండు ఆది దైవిక మూడు ఆది భౌతిక తాపత్రయాలు ఈ లోకంలో మనల్ని బాధ పెట్టగలిగేవి మూడే ఆధ్యాత్మిక తాపం అంటే ఆధ్యాత్మికం అంటేనండి మంచిది అంటారు కదండి అదేంటి మనల్ని బాధ పెట్టడం అంటే ఆధ్యాత్మికత అంటే ఈ ఆధ్యాత్మికత కాదు అంటే ఆత్మవిచారణ చేసే సాధనని కాదు ఇక్కడ చెప్పేది ఆత్మానం అధికృత్యయో వర్తతే స ఆధ్యాత్మిక అంటే శరీరాన్ని అధిగమించి ఉన్నటువంటి ఈ శారీరకమైనటువంటి రుగ్మతలు శరీరానికి వచ్చేటువంటి తెగులు శరీరానికి వచ్చేటువంటి బాధలు శరీరానికి వచ్చేటువంటి బెంగలు ఇబ్బందులు ఇవన్నీ కూడా శరీరానికి బాధ కలిగితే మనకు బాధే ఇచ్చి ఏకమై ఉన్నాం కాబట్టి ఇప్పుడు బంగారం కొద్దిగా చొట్టబోయిందని ఉంగరం చొట్టబైందనుకోండి బంగారం దెబ్బతిన్నట్టే కదా బంగారం సొట్టబోయిందనే కదా మనం ఉంగరం యొక్క సొట్ట తీస్తున్నామనంటే దేని కొడుతున్నాం ఉంగరాన్ని కొడుతున్నావా బంగారాన్ని కొడుతున్నావా అలాగనే ఈ శరీరీ ఉన్నాను కనుక ఈ శరీరానికి ఏదొచ్చినా నేనే బాధపడుతూ ఉంటాను కాబట్టి ఆధ్యాత్మికంగా ఉండేటువంటి ఆ తాపాన్ని ఉపశమనం చేయడం కోసం మొట్టమొదటి శాంతి శాంతిహి అంటే ఆధ్యాత్మిక శాంతి అంటే నా శరీరానికి సంబంధించినటువంటి జబ్బులు రోగాలు రుగ్మతలు వ్యాధులు పీడలు ఇవన్నీ రాకుండా పరమాత్మ నువ్వే కాపాడేందుకని నిన్ను పొందే సాధనకి ఈ శరీరం ఒక సాధనం శరీర కలు ధర్మ సాధనం అంతేకాదు శరీర మాద్యం కలు భోగ సాధనం శరీర కలు మోక్ష సాధనం ఇది మోక్షానికి సాధనం భోగానికి సాధనం మనం దేనికి వాడుకోవాలి దానికి వాడుకోగలిగితే అది ఇస్తుంది దాని ఫలితాన్ని ఇస్తుంది అంతేనా కాదా కాబట్టి ఇక్కడ మొదటి శాంతి ఆధ్యాత్మిక శాంతి రెండవ శాంతి ఆది దైవిక శాంతి అంటే ఆదిదైవికమనంటే దేవతలనంటే మనకి ఎవరండి పంచభూతాలు అగ్ని వాయు వరుణుడు ఇంద్రుడు ఇత్యాది దేవతలందరి వల్ల మనకు ఇప్పుడు సపోజ్ ఇక్కడ విపరీతమైన వర్షాలు పడిపోతున్నాయనుకోండి అమంగళం నశ్యత మనం అనుకోకూడదు మనకు కార్యక్రమం జరగదు కాబట్టి ఇటువంటి ఆది దైనికమైనటువంటి తాపాలు లేకుండా ఉపశమనం ప్రశాంతంగా ఇలా చూడండి హాయిగా వస్తున్నారు వింటున్నారు కొద్దిగా ఎండాది ఎండాకాలం తప్పదు దట్స్ డిఫరెంట్ థింగ్ బట్ ప్రాకృతికంగా హాయిగా ఉంది పరమాత్మ నా సాధన విచారణ జరిగేదాకా ఈ ప్రాకృతికమైనటువంటి చలనాలు కూడా లేకుండా నిశ్చలంగా ఉంచు అలాగనే ఆది భౌతిక శాంతి భూతానధికృత్య యో వర్తతే అంటే ఏ భూతాల వల్ల ఇతరుల వల్ల నాకు ఇబ్బంది భూతాలంటే ఎవరు మనిషి మనిషే భూతం అంతకంటే ఏం లేదు వేరే భూతం ఏం లేదు వీడే పెద్ద భూతం సో ఈ భూతాలంటే మనుష్యుల వల్ల కానీ పశుపక్షాదుల వల్ల కానీ క్రిమికీటకాల వల్ల కానీ దేని వల్ల ఏముందండి వైరస్ కూడా భూతమే కదా అది కూడా భూతంలో ఒక సృష్టి కాబట్టి దేనివల్ల నాకు ఇబ్బంది కలగకుండా నాకు చక్కటి ఈ మూడు తాపత్రయాలను ఉపశమనం చేసి నిన్ను పొందేటువంటి సాధనకు ప్రతిబంధకం లేకుండా నన్ను అనుగ్రహించు కోరుకుంటుంది కాబట్టి నాతో పాటు మంత్రం చెప్పండి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణ పూర్ణమేవాశిష్యే శాంతి ఓం శాంతి ఓం శాంతి ఆ పూర్ణమనంటే ఆ పరమాత్మ తత్వం ఉండది అమూల్యమైన తత్వం దాన్ని మనకు ఈ ప్రకృతిని చూస్తూ ప్రకృతి అంచుల్ని దాటి ఆ పరమాత్మ సత్యం దగ్గరకు చేరుకునేదానికి అమూల్యమైన మార్గాన్ని మనకు అందిస్తుంది ఈ ఉపనిషత్ అందుకనే ఈ ఉపనిషత్తుకి ఈశావాస్య ఉపనిషత్ అని పేరు ఎందుకనంటే ఈ మంత్రం ప్రారంభమే ఈశావాస్యమిదం సర్వంకి జగత్యాం జగత్తేన భుంజీదా మాగ్రద క్రిద్ధనం ఇది శుక్ల యజుర్వేదం శుక్ల యజుర్వేదానికి కృష్ణ యజుర్వేదానికి చిన్న అంతరం ఉంది ఏమిట అంతరం అని అంటే కృష్ణ యజుర్వేదం యొక్క స్వరము ఒకలా ఉంటుంది శుక్ల యజుర్వేదం యొక్క స్వరము ఒకలా ఉంటుంది దిన జైమిని రాణాయని శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ శాఖల యొక్క స్వరాలు ఒకలా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ వైశంపాయనుడు అది కృష్ణ యజుర్వేదానికి శుక్ల యజుర్వేదానికి ఆజ్ఞవల్కుడు వాళ్ళ దగ్గర మాధ్యందిని ఈ కన్వ రాణాయని శాఖలన్నీ చాలా ఉంటాయి కదా అందులో ఇతను యొక్క ఈ ఆజ్ఞవల్కుడి యొక్క ఆ ఆ దర్శనమైనటువంటి ఈ శుక్లయజుర్వేద స్వరం ఒకలా ఉంటుంది కృష్ణయజుర్వేద స్వరం ఉంటుంది కృష్ణయజుర్వేదాన్ని చూడండి మీకు ఎలా ఉంటుంది వాళ్ళని ఎవరైనా కృష్ణయజుర్వేద పండితుల్ని కూర్చోబెట్టి ఒక పనస్సు చెప్పంటే ఓం హరి భో నమ హరి గణపతి గుం భవామహే कवि कवीनाश्रवस्तम ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणस्पत आनश्वन ओटिभसादन अला सहस्रशीषा पुष सहसहूमि विश्व बृ्वा अत्यशांगुषद ఉతామృతీరోహతి ఇది కృష్ణయజుర్వేదం యొక్క స్వరం అదే శుక్ల యజుర్వేదం వాళ్ళని స్వరం చెప్పుకున్నారనుకోండి ఇదే మంత్రాల్ని వాళ్ళు చెప్తారు వాళ్ళది ఎలా ఉంటుందని అంటే ఇది రెండు చూశాను కాబట్టి చెప్తున్నాను అనమాట హరి ఓం गणना गणपतिगु हवामहे प्रिया्वा प्रियपतिग्र हवामहे निधीनाधिपति निधी हवामे ओं महस्रशीषापुरक सहस्राक्ष सहस्रपाच భూమి అత్యతేష్ట దశాంగుళం పూరుకాయేతం వాళ్ళ మంత్రం స్వరం అలా ఉంటుంది స్వరం తేడాగానే మంత్రం ఒకటే కానీ ఈ మంత్రాన్ని దర్శించింది యాజ్ఞవల్క్యుడు ఆ మంత్రాన్ని దర్శించింది వైశంపాయనుడు కడపలో మాట్లాడితే ఒక భాష అదే తెలుగే కర్నూలకు వెళ్ళగానే భాష మారిపోయింది గోదావరి జిల్లాకి వెళ్ళగానే ఇంకా బాగా ఆయ్ ఎప్పుడు చెరండి తెలుగే బట్ ఒక్కొక్క ప్రాంతంలోకి వచ్చేటప్పటికీ ఆ యాస మారుతుంది ఆ ప్రాస మారుతుంది అలాగనే మంత్రం ఒక్కటే కానీ యాజ్ఞవల్కుడి యొక్క దర్శనంతో శుక్ల యజుర్వేదానికి ఆస్వరం యొక్క దర్శనంతో కృష్ణ యజుర్వేదానికి ఆ స్వరం వచ్చింది అనేది శుక్ల ఈ ఈశావాస్యోపనిషత్తు ఎలా ప్రారంభమవుతుందనంటే ఈశావాస్యమిదం సర్వం అని మొదలైంది కాబట్టి ఎంత గొప్ప పవిత్రమైన మాట చూడండి ఈశా అనే అర్థంతో మొదలవుతుంది ఈశ్వర శబ్దంతో ప్రారంభమైంది కాబట్టి ఇంతకంటే దీనికి మంగళాచరణం వేరే అక్కర్లేదు అంతేగాని దీనికి శాంతి మంత్రం కూడా గొప్పది పూర్ణం పూర్ణ శబ్దం అంటే అనంతం పరిపూర్ణమైపోయింది అని కాబట్టిశావాస్యమిదం సర్వం ఇదంతా ఇదం సర్వం ఇది అంతా ఈశావాస్యం ఈశ్వరేన ఆవాస్యం అంటే ఈశ్వరు విచ్చేత కంప్లీట్ గా ఆచ్ఛాదితం ఈశ్వరేణ ఆచ్ఛాదితం జగత్ ఈశ్వరు విచ్చేత నిండి నిపురీకృతమై ఉంది ఆచ్ఛాదనం అంటే రెండు రకాల అర్థాలు ఉంటాయి ఆచ్ఛాదనము అనంటే కప్పడం ఒక అర్థం ఆచ్ఛాదనము అనంటే అంతా తానై ఉండడం అని కూడా అర్థం ఇక్కడ ఈశ్వరుడి చేత కప్పబడి ఉంది కాదు ఈశ్వరుడి చేత నిండి నిలీకృతమై ఉంది ఈ ప్రకృతి కాబట్టి ప్రకృతి అంతా కూడా పరమాత్మమయమే అందుకనే హరి విశ్వమయుండు ఈ విశ్వము హరిమయము అంటుంది ఏంటి రామాంజనేయ సంవాదంలో ఆంజనేయ స్వామి అంటారు హరి విశ్వమయుండు ఈ విశ్వము హరిమయము हरिश्वा तेरा हरी पुरी रूटे पुरी हर हर अुरी तेड़ लेरी पुरी पुरी हरिपे आवा उपनिष् प्रतिपादन चरमात्मे सत्यम इक रने अभेद दर्शना मन को अ उपनिष् शास्त्र प्रारंभमें అది మంగళకరమైన పదాలతోటి శుభకరంగా ప్రారంభించాలి అది సాంప్రదాయం అందుకనే మన శాస్త్రకారులందరూ కూడా ఏ శాస్త్రాన్ని మన ముందుంచినా ఏ గ్రంథాన్ని వాళ్ళు రచించినా ఈ సాంప్రదాయాన్ని తెలుసుకోకుండా ముందు వాళ్ళు ఏ శబ్దమైతే ఆ శబ్దం ప్రయోగం చేయడానికి వీల్లేదు అయితే బ్రహ్మ ఈ సృష్టిని ఉత్పత్తి చేసే ముందు అంటే ఇది ఇలా తయారవ్వకముందు మన పురాణాల్లో చెప్పబడ్డ అంశం ఏంటంటే ఓంకారశ్చ అధశబ్దశ్చ ద్వావేగౌ బ్రహ్మణ పురా కంఠం విద్వా వినిర్యాద తస్మాన్ మాంగళికా ఉభౌ అంటే ఇది తయారవ్వక ముందు బ్రహ్మగారి కంఠం నుండి అనేటువంటి శబ్దం అథ అనే శబ్దం వెలువడ్డాయి ఓం అనే శబ్దంతో ప్రారంభమైంది అథ అంటే ఇక సృష్టి కంటిన్యూ అవుతూ ఉందనమాట అంటే ఓంకారం కానీ అథ శబ్దం కానీ ఇవి రెండూ కూడా మంగళకరమైనటువంటి శబ్దాలని మనకు మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ये शास्त्र ओंकार प्रारंभमी अथ शब्द प्रारंभम मन बामे इशावास्यदम सर्व अारंभम उपनिषत् ईशा अने शब्द भगवंण पाइंट అది ఇండైరెక్ట్ అర్థమేం కాదు ఇది డైరెక్ట్లీ ఇట్ ఈజ్ పాయింటింగ్ అవుట్ ద ఈశ్వర ఓంకారము అనంటే పరమాత్మకి ఎలాగైతే ఒక వాచకము ఓం అనేది భగవంతుడికి ఒక పేరుగా మనం పెట్టుకున్నాం అది నిజంగా చెప్పాలంటే భగవంతుడు దేవుడు పరమాత్మ ఇవన్నీ కూడా శాస్త్రం ఒక నామకరణం చేసింది ఆ తత్వానికంతే నిజంగా తత్వానికి దేవుడనే పేరు కూడా లేదు ఇది ఒక శాస్త్రం యొక్క నామకరణ నేను జీవుడు అని అనుకుంటే వాడు దేవుడు అంతే దాట్ ఇస్ ఇట్ ఇది అనుకోవడం పెట్టుకున్నటువంటి పేర్లే కానీ పుట్టుడు పేర్లు ఏం కాదు పెట్టుడు పేరు లేవని స్వతహాగా వాస్తవంగా ఉన్నటువంటి పేర్లేం కాదని అది శాస్త్రం మనకు అర్థం చేయించడానికి ఒక నామకరణం చేసింది ఆ తత్వానికి దాన్ని పరమాత్మ అని భగవంతుడు అని దేవుడని ఈశ్వరుడని రకరకాల పేర్లతో మన పుల్చుకుంటున్నాం ఇది వ్యవహార అర్థం మనకు తెలియచేయడం కోసం పెట్టుకున్నటువంటి పేరు కాబట్టి ఓం అనేది కూడా పరమాత్మ యొక్క వాచకం అంటే ఓం ఎందుకండి భగవంతుడికి వాచకమైందనంటే అకారము ఉకారము మకారము మూడు మాత్రలతో ఓంకారం అనేది ఆవిర్భావమైంది అకార ఉకార మకార ఓం అంటే మీ చూడండి బాగా ఆ అన్నప్పుడు నోరంతా తెలుసుకుంటుంది లాగా అంటే సృష్టి ఊ అన్నప్పుడు మీ రెండు పెదాలి లాగా రౌండ్గా కలిసి లోపల నుంచి గాలి బయటకు వస్తుంది స్థితి అన్నప్పుడు అన్నప్పుడు రెండు పెదవులు మూసుకుని లోపల లయమైపోతుంది శబ్దం అది ఆ అంటే సృష్టి ఊ అంటే స్థితి అని మకారాన్ని ఉచ్చరించినప్పుడు ప్రళయం కాబట్టి ఎవరైతే సృష్టి స్థితి ప్రళయములు జరుగుతూ ఉంటాయో ఎవడి యొక్క అధీనంలో ఉండి వాడే పరమాత్మ ఉత్పత్తించ వినాశం చ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాం చవాచో భగవాని భగవంతుడు అంటే అర్థం ఏంటంటే ఉత్పత్తి స్థితి మళ్లీ ప్రళయం తర్వాత ఈ ఉత్పత్తి స్థితి ప్రళయం చేయబడేటువంటి ప్రకృతిని అనుభవించడానికి ఏ జీవరాశులన్నీ ఇక్కడ ఉద్భవించి ఈ ప్రకృతిని అనుభవించి మళ్లీ అంతర్లీనమైపోతున్నాయో వాటి యొక్క విధి విధానాలని ప్రణాళికల్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి ఆ తత్వమే భగవంతుడు కాబట్టి తత్వాన్ని ఓం అనే శబ్దంతో పిలుచుకుంటున్నాం నిజంగా ఓం అనేది ఏంటంటే ఆ ఆ పేరు ఆయన ఉత్పత్తి స్థితి ప్రళయం తర్వాత జీవుల యొక్క గమనాలు వాటి యొక్క విధి విధానాల్ని అక్కడ ఏర్పాటు చేసి ఉండడం వల్ల అటువంటి క్రియ వల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది ఇంకా ఓం అనేది కూడా దాటాలి ఒక సాధకుడు ప్రణవాన్ని కూడా అతీతమవ్వాలి సాధకుడు అప్పుడే అది స్వరూపమవుతుంది ప్రణవాన్ని దగ్గరికెళ్లి ప్రణవాన్ని ధ్యానం చేసి ప్రణవం ఉపాసన చేస్తే ప్రణవము కూడా స్వరూపమే అది కూడా స్వరూపం కాదు ఎందుకని అది భగవంతుడి యొక్క క్రియలను చూపిస్తుంది ఆ తత్వం చేసినటువంటి క్రియల్ని చూపిస్తుంది కానీ తత్వం నిష్క్రియా స్వరూపమని కాబట్టి ఆ తత్వానికి పేరు ఈశ్వర అనే ఒక పేరు కూడా పెట్టుకున్నాం భగవంతుడు అని ఈశ్వరుడు అని కాబట్టి ఈ ఉపనిషత్తు ప్రారంభమే ఈశావాస్యమిదం సర్వం జగత్యాం జగత్ తేన భుంజీదా వాగ్రద కస్య సిద్ధనం చాలా క్లియర్గా చెప్తుంది ఇక్కడ ఈశావాస్యం అనేటువంటి శబ్దంతో ప్రారంభమైంది కనుక ఈ ఉపనిషత్తుకి పేరు ఈశావాస్యం అని పేరు పెట్టారు కొంతమందికి చూడండి మనిషికి పేరు ఉండదు పేరు పదకొండు రోజుల తర్వాత పెడతాం మనం బాలసారాన్ని పెట్టుకొని పేరు పెడతాం మనం ఏం పుట్టక ముందు ఎందుకు పెట్టట్లేదు కడుపులో ఉన్నప్పుడు ఏం పిల్ల పుడుతుందో ఆడపిల్ల మగపిల్లాడో తెలియదు పుట్టిన తర్వాత ఏం పది రోజుల దాకా ఎందుకు ఇచ్చారు రోజు ఎందుకు పెట్టాలి అంటే పదో రోజు శుద్ధి అవుతుంది పురుటి మైలు పోతుంది అప్పుడు పెడతాం ఏం పదో రోజు పోయి మైలు పోతే పోని మైలు మైలు ఉంటే ఉండని పేరు ఉంటే బాగుంటుంది కదా అలా కాదండి ఈ రోజులు శిశువు సర్వైవ్ అవ్వాలి భూమి మీద లేకపోతే మనకు వచ్చినంత కాలం శుభారవ పోయాడు లేకపోతే అపలమ పోయిందనుకుంటే ఎడుస్తూ కూర్చుంటాం కాబట్టి పది రోజులు ఈ శిశువు సర్వైవ్ అయిపోయి భూమి మీద అప్పుడు పదకొండో రోజు పేరు పెడతాం మనం ఇంకా పేరు పెట్టాము అనంటే ఇంకా సర్వైవల్ మొదలైంది దానికి తన ఉనికితో స్వయం ప్రతిపత్తితో అది జీవించగలదు బ్రతకగలదు ఒక భావం అలాగని ఇక్కడ కూడా మనకు ఒక పేరు పెట్టాడు అనంటే ఆ పేరుకి ఒక ఇంటి ఒకటి ఉంటుంది పేరే పెట్టడం మళ్ళీ ఇంటి పేరు అందుకని స్వామీజీ ఇంటి పేరు మా పేరు ఇంకోటి ఏంటంటే అది పేరు అది ఒంటిని పెట్టిన పేరు ఇంటి ఇంటితో పెట్టే పేరు ఇంటి పేరు ఒంటి పేరు రెండు కలిపి ఏం రెండు కలిపి ఏమైంది జంట పేరైంది అలాగనే ఇక్కడ కూడా ఉపనిషత్తు ప్రారంభమైనటువంటి మొట్టమొదటి శబ్దంతో ఈ ఉపనిషత్తుకు పేరు కూడా వచ్చేసింది దీన్ని ఈశావాస్య ఉపనిషత్ అని అంటారు ఎందుకనంటే ఇది ప్రారంభమే ఈశావాస్యమిదం సర్వం అలా మొదలవుతుంది కాబట్టి ఇంటి పేరుని ఎలాగైతే మనం వ్యక్తిని చూసి ఇంటి పేరుతోటి పలకరిస్తామో అలాగని ఇది కూడా ప్రారంభమైనటువంటి మంత్రంతో ఈ ఉపనిషత్తుకు ఆ పేరు వచ్చేసింది అయితే ఇక్కడ మనం బాగా ఈ ఒక్క మంత్రాన్ని మనం చూస్తే మిగతా మంత్రాల యొక్క అనుసంధానం మనకు చాలా క్షుణ్ణంగా కుదురుస్తుంది మనం చెప్పాం ఉపనిషత్ అనేది ఏంటి అది బోధ అనంటే ఉపనిషత్తు బోధించేది తత్వాన్ని సత్యాన్ని యథార్థాన్ని వాస్తవాన్ని స్వరూపాన్ని వీటిని బోధిస్తుంది ఉపనిషత్ ఇవన్నీ ఒకటే శబ్దార్థం తత్వము అన్న సత్యము అన్న యథార్థము అన్న వాస్తవికత అన్న స్వరూపము అన్న ఇన్ని పేర్లు పెట్టుకున్నా ఇవన్ని పేర్లు ఒకే అంశం మీదనే ఆధారపడిన్నాయి ఒకే అంశాన్ని ఇన్ని పేర్లతో మనం పిలుస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ ఉపనిషత్తు ద్వారా మనకు వ్యక్తమయ్యేటువంటి అంశం ఏంటంటే సత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి తత్వాన్ని ఇది మనకు ప్రతిపాదిస్తుంది ఆ ప్రతిపాదన ఎలా జరుగుతుంది ఆ మంత్రంతో మనం చూస్తాం दिंच जगत जगतेन भुंजी था क्य सिद्धन नरण चाला प्रशा चूस्ते चल वास्तविकता चाल बैठप इदं सर्वं మనం పూర్ణమద అనే మంత్రంలో చూసాం ఏంటంటే ప్రకృతి పూర్ణమే పరమాత్ముడు పూర్ణమే అంటే రెండు పూర్ణాలు లేవు పూర్ణం ఒకటే అంటే ఏ తత్వమైతే ప్రకృతి రూపంతో కనిపిస్తూ ఏ తత్వమైతే ఇవి ప్రపంచంగా ఇన్ని రకాలుగా కనిపిస్తున్నాయో ఏ తత్వమైతే ఇన్ని నామరూపాలతో మన కళ్ళ ముందు కనిపిస్తుందో ఆ తత్వమే పూర్ణం కనిపించే నామరూపాలు ఏంటంటే సేపే ఉంటున్నాయి తర్వాత కనుమరుగైపోతున్నాయి ఏదైనా ఒకటి కనపడింది అని అంటే గుర్తుపెట్టుకోండి అది కనుమరుగైపోతుంది ఇప్పుడు శిశువు పుట్టాడు అనంటే ఏమంటే ఎప్పుడు పుట్టాడంటారు ఆపలానాడు జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళి ఎంతకాలం ఉంటుందంటారు లైఫ్ ఎంతకాలం ఉంటుంది అదే పుట్టలేదనుకోండి ఎవరికి పిల్లలు ఏమంటే మా అబ్బాయికి జాతకం వేస్తారా గాంధీందమ్మా వేస్తా ఉన్నాడు వేసి ఇవ్వండి అని డేట్ ఆఫ్ బర్త్ ఏంటమ్మా ఏమో మాకు మీకు తెలీదా సరే ఎక్కడ పుట్టారమ్మా ఏమో ఎక్కడ పుట్టాడో తెలియదండి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు టైం ఆఫ్ బర్త్ తెలియదనంటే ఓకే కొంతవరకు వాడు అనుకో ఎక్కడ పుట్టాడో ఎప్పుడు పుట్టాడో తెలియదండి అనంటే కాబట్టి ఒక శిశువు జగన గడియలు తీసుకున్నామనంటే ఇది పలానా టైంలో పుట్టింది అన్నామంటే ఇంకొక టైములో ఇది పోవాలి ఎందుకని పుట్టింది కాబట్టి పోవాలి పుట్టలేదనుకోండి పోవడానికి అవకాశమే లేదు ప్రారంభం అయ్యింది అనంటే ఏదైనా గుర్తుపెట్టుకోండి అంతమైపోవాలి ప్రారంభం కాలేదు అనంటే దానికి అంతం ఏమన్నా ఉంటుందా లేదు అందుకని పరమాత్మకు ఒక ఆది లేదు కాబట్టి అంతము లేదు ప్రపంచానికి ఆది ఉంది కాబట్టి అంతముంది దానికి ఆద్యంత రహితులు పరమాత్మ అంటే అర్థం ఏంటంటే ఏదైతే ప్రారంభమైందో అది అంతమైపోతుంది ప్రారంభము కానిది అంతం కాలేదు కాబట్టి ప్రకృతి ఒకప్పుడు ప్రారంభమైంది ప్రారంభమైంది అంటే గుర్తుపెట్టుకోండి ఇది అంతమైపోవాలి అంటే ఏమిటి ప్రారంభమైంది ఇది కనిపించేటువంటి నామరూప వికల్పాలు ప్రారంభమయ్యాయి ఇదిగో నేను తండ్రి గర్భంలో ఉన్నాను తల్లి గర్భంలోకి వెళ్ళి కూర్చున్నాను అప్పుడు నేనున్నాను తండ్రి గర్భంలో తయారవ్వక ముందు కూడా నేనున్నాను తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత నేనున్నాను కానీ శరీరం ఏదైతే నా చుట్టూత ప్రారంభమైందో ఆ శరీరం ప్రారంభమైంది నా చుట్టూత ఆ దేహం పరిపుష్టిగా తయారైన తర్వాత తొమ్మిదో నెలకో ఎంతకో చీల్చుకుని తల్లి గర్భం నుంచి బయటపడింది కాబట్టి ఇది ప్రారంభమైంది కాబట్టి దీనికి ఒక ఎండింగ్ ఉంది దీనికి ఒక క్లైమాక్స్ ఉంది काबट इदम सर्व दृष्टि गोचर जगत शब्द गोप शब्दमन जगत् अने, जगत अने शब्दा की चाला गोप अर्थम शास्त्र जगत् अं गुने मूड अक्षरा उ मूड अक्षरा अर्थंस अंे पुट गे घट జగత్ అంటేనే అర్థమేంటి పుట్టడం పోవడం పుట్టడం పోవడం నీటి మీద ఒక బుడగ పుడుతుంది పగిలిపోతుంది బుడగ పుడుతుంది పగిలిపోతుంది బుడగ పుడుతుంది పగిలిపోతుంది బంగారం మీద ఒక ఆభరణం తయారు చేస్తాం బంగారణాన్ని బంగారాన్ని పెట్టుకుని కొంతకాలం ఆభరణం వాడుకుంటాం ఏమిటో ఆభరణం ఇప్పుడు పోయింది ఇది అవుట్ మోడల్ అయిపోయింది ఇది ఇది ఇప్పుడు మోడల్ కరెక్ట్ కాదు ఇది ఇప్పుడు మంచి మోడల్ కావాలి రెండోది ఇది నొక్కుపోయింది ఇది బాగా పాత కాబట్టి ఇప్పుడు తీసుకెళ్లి దాన్ని ఏం చేస్తాం ఆభరణాన్ని కరిగించేస్తున్నాం కాబట్టి ఇక్కడ సమగ్రమైన వీక్షణతో ఉపనిషత్ అంటుంది ఇదం సర్వం జగత్ ఇక్కడ నీకు కనిపించే సకల వస్తుజాతమైన జగత్ ఉందో ఇప్పుడు మీరు కూడా జగతే నేను కూడా జగతే అన్ని జగతే మీరు నేను అని అంటే ఈ శరీరం పాంచభౌతికంగా కనిపించే ఈ దేహం ఈ ఉపాధి ఈ పదార్థం ఏదైతే ఉందో అది కాని అది కాని ఇది కానీ మనం ఒక రూపంగా పెట్టుకుంటే ఒక విగ్రహంలో చెక్కామనుకోండి ఏ రోజుకైనా విగ్రహం ముక్క వినిగిపోవచ్చు ఏ రోజైనా ప్లాస్టర్ ఆఫ్ కరిగిపోవచ్చు ఏ రోజైనా పంచలోహ విగ్రహం కూడా డామేజ్ అవ్వచ్చు అర్థమైందా బికాస్ పదార్థ జాతం భగవంతుడికైనా నామరూపాలు వస్తే ఈ లోకల్లో నామరూపాలు శాశ్వతం కాదు అందుకని రాముడి కూడా అవతరించిన ఒకరోజు రాముడు దేహాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది కృష్ణుడిగా అవతరించిన ఒకరోజు ఈ ప్రపంచంలో ఈ జగత్తులో ఆయన కూడా దేహాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది బికాజ్ దేహాన్ని పొందాడు కాబట్టి देहा पे तका देहां विचिपे तथा देहांत प्राप्ति धीर सत्र मुह्य Oh, my God.